సో పురాణ ప్రవచనంలో పడిపోతుంది ఓ నాలుగు కథలు చెప్పుకుని సరదాగా వీరిని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ అలా కాదు పరిస్థితి ఇక్కడ ఈ ఈశ్వరుడు చే పురుషుడు ప్రకృతి కలిసి అంటే చేతనుడు జడము కలిసి అదొక ద్వైత సిద్ధాంతం అది కూడా ఉన్న కార్కికులుడా సిద్ధాంతం వాళ్ళు కూడా దార్శనికులే కదా తర్కశాస్త్రలే కదా వాళ్ళు అంటే కణాదుడు గౌతముడు వీళ్ళందరూ కూడా మంచి సిద్ధాంతం వాళ్ళు కూడా వీళ్ళు ఈ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ఇంపర్సనల్గా ఉంటాయి మీకు ఇవన్నీ చూసి చెప్తున్నాను మీకు నాకు అడుపులో ఉన్న మాట చెప్పేసేయాలనే తావసరైతే చెప్తా సో ఇంపర్సనల్గా ఉంటాయి అంటే ఏంటి ఒక జడతత్వము అదే తన అధీనంలో పెట్టుకుని ఆ చేతన పరబ్రహ్మ సృష్టించినా అలాగ ఉంటుంది వాక్యాలు అంతేగాని ఈ పురాణ భాషలో ఉండదు పురాణ భాష అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు ఆయనేమో సృష్టి చేద్దాం అనుకున్నాడు సృష్టి చేద్దాం అనుకుంటే లక్ష్మీదేవిని సంకల్పించాడు సంప్రదించాడు అంటే ఆవిడంది ఈ తాపత్రయం అంతా మీరెందుకో ఆ బ్రహ్మగారిని చూసుకుంటాను లేదని ఆవిడ ఆ తర్వాత ఆ పద్మల నుంచి పుట్టుకొచ్చాడు పుట్టుకొచ్చి సృష్టి చేద్దాం అనుకున్నాడు ఏదో కనుక ఆయనకేం తోచలేదు ఎలా చేయాలో అర్థం కాలేదు అర్థం కాకపోతే తపస్సు చేయరా తపస్సు చేస్తే అర్థం అవుతుందో నీకు అని విష్ణు ఆయనకి ఆకాశవాణి రూపంగా చెప్పాడు చెప్తే ఆయన తపస్సు చేశాడు తపస్సు చేసేదంటే మీరు నేను తపస్సు చేస్తే ఒక ఓ గంట అరగంట చేస్తాం అదే బ్రహ్మగారు తపస్సు చేస్తే ఎంతసేపు చేస్తాడు ఓ కోటి మామూలు అలవోకుండా ఓ కోటిలో ఇదివో బ్రహ్మ బ్రహ్మగారు అంటే త్వర అడ్డవాడు ఓ కోటి ఆయన తపస్సు చేశాడు చేసి తర్వాత ప్రజాపతిని సృష్టించాడు వాళ్ళు ఏదో వివాహాలన్నీ చేసుకుని కర్మ కర్మల్ని యజ్ఞాగాలన్నీ చేస్తూ సృష్టి చేశారు అని ఇలాగా అలా ఉండదు ఇక్కడ వ్యవహారం అది పర్సనల్ సృష్టి పెర్సన్స్లోకి వచ్చేసింది ఇక్కడ తత్వాన్ని గురించి విచారం చేస్తారు అదంతా కార్య విచారణలో ఇక్కడ చెప్పే ప్రశ్న ఏమిటంటే సృష్టికి మూలంలో భూతయోని అక్కడ భూతములకు మూలంలో ఏమున్నది సకల సృష్టికి మూలంలో ఏమున్నది జడమా చేతనమా లేక రెండింటి యొక్క కాంబినేషనా ఈ కాంబినేషన్ ఇక్కడ టాపిక్ కాదు ఎందుకంటే ఇక్కడ ద్వివచనం వేయలేదు శృతి ఒక్కటని చెప్పింది ఏమని చెప్పింది అద్రేష్యం యత్ తత్ అదేష్యం భూతయోని ఆ భూతయోని ఒక్కటే అని ఇప్పుడు సంశయం ఏమిటి జడమా చేతనమా అని సందేహం ఇద రాజ జడానికి పేరేమిటి ప్రధానమా లేక చేతనమా అంటే పరబ్రహ్మయా కాబట్టి ఇప్పుడు మొత్తం అధికరణాన్నంతని మీకు సంగ్రహంగా డిస్ట్రిబ్యూ చేసి చెప్తే చెప్పాలి భూతయోని ప్రధానమా పరబ్రహ్మయా అని సందేహం అర్థమైందండి భూతయోని అనే మాట మీకు మర్చిపోవద్దు భూత అంటే పంచభూతాత్మకమైన జగత్తునకు యోని అంటే ప్రకృతి అంటే కొండకి మట్టిలాగా మళ్ళీ ఓ పెరసను మీరు పట్టుకురావద్దు ఈ భూత యోని జడమా చేతనమా ఏం జడమా చేతనమా అన్నది ఎలా నిర్ధారించటం ఇప్పుడు అది చూడాలి మనం ఎత్తద ద్రేష్యమ ద్రాహ్యం అచక్షశ్రోత్రమ పానిపాదం అని చెప్పారు కదా అది చూసుకుని మనం సెటిల్ చేసుకోవాలి దానికి కొంచెం ముందు వెనక కూడా ఉపనిషత్తులో ఉండే వాక్యాలు చూసుకుని మనం సెటిల్ చేసుకున్నాం ఇది ఇది చర్చ ఓకే కారణం చాలా ఇప్పుడు పూర్వపక్షం ఏవైతే చెప్తున్నారు సత్ర సంశయ కిమయం అద్రేషత్వాదిగుణక భూతయోని ప్రధానం సార్ ఉత శారీర ఆహోస్విత్ పరమేశ్వర నేను రెండు అనుకున్నాను మూడోది కూడా ఉంది చెప్తాను అన్ఎక్స్పెక్టెడ్గా మూడోది వచ్చింది నేను పర్వాలేదు పెద్ద ఇష్యూ కాదు అయం అద్రేష్యత్వాది గుణక భూతయోని అద్రేష్యం అగ్రాహ్యం అచక్షుస్తోత్రం అంటూ వర్ణించారు చూసారా అవ్యయం ఈ భూతయోని ఇది ప్రధానమా ప్రధానం అంటే సాంఖ్యుల ప్రధానమా కిమయం ప్రధానం సార్ కుత లేదా శారీర శారీర అంటే జీవుడు ఇది మీమాంసకుల పక్షాన్ని మీమాంసకుల పక్షం ఏంటంటే చాలా మంచి పక్షం చాలా లోతైన విచారం ఉన్న పక్షమే వాళ్ళ పక్షం ఏంటంటే ఇప్పుడు చూడండి మీకు మీరు ఈజీగా చూడచ్చు కష్టమే కాదు మీకు సుఖం వచ్చిందనుకోండి దేనివల్ల వచ్చిందో సుఖం పుణ్యకర్మ వల్ల వచ్చింది అవునండి పాపం దుఃఖం వచ్చిందనుకోండి దేనివల్ల వచ్చింది పాప కర్మ వల్ల వచ్చింది కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ పంచభూతాత్మకమైన సృష్టిలో భాగంగానే వస్తాయి కానీ దీన్ని పక్కన పెట్టేం రావు కదా ఇప్పుడు సుఖం అంటే లడ్డూ రూపంలో సుఖం వచ్చింది అనుకోండి లడ్డు అది పాంచభౌతికమే కదా తినే దేహం కూడా పాంచభౌతికమే కదా కాబట్టి పంచభూతాలు వాటి రచన ఉంటే సుఖం వస్తుందా లేకుండానే వస్తుందా ఉంటే వస్తుంది కాబట్టి సుఖ దుఃఖములకు హేతువైన కర్మయే ఈ పంచభూతాత్మకమైన జగత్తునకు కూడా హేతువు కనపడిందండి ఇండివిజువల్ సుఖదుఖాలకి ఇండివిజువల్ కర్మల హేతువు సమష్టి సుఖ సమష్టి కర్మల హేతువు ఇప్పుడు ఫ్లాట్ ఉండదు ఈ ఫ్లాట్ మెయింటెనెన్స్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి లోపల క్లీనింగ్ అది నేను వేరే పని పెట్టి చేయించుకుంటాను బయట కర వరండాలోకి క్లీన్ చేసేది సమష్టిగా ఒక డబ్బులు కడితే వాళ్ళు చేయిస్తారు ఉన్నాయి కదా సమష్టి ఇప్పుడు నేను అనుభవించే కంఫర్ట్లో ఎష్టి సమష్టి రెండు ఉన్నాయి అలాగే ఈ సృష్టిలో కూడా ఎష్టి సమష్టి కర్మ ఫలము తప్ప మరేదీ లేదు ఏమండ అప్పుడు సృష్టికి మూలం ఏమైంది కర్మ అయింది కర్మ చేసేది ఎవడు జీవుడు కర్త చేస్తారు కాబట్టి ఈ సృష్టికి మూలంలో ఎవడున్నాడు ఇప్పుడు జీవుడున్నాడు దోపక్షం శారీర జీవుడు జీవతత్వమే భూతయోని శారీర అంటే శరీరే భవ శరీరము నుండి ఉండునది అంటే జీవతత్వం అది కూడా ఇంటర్షనల్గానే చెప్తారు జీవతత్వము అని చెప్తారు కానీ ఫలానా ఫలానా జీవుడు అని చెప్పరు ఫలానా జీవుడే ఫలానా సుబ్బారావు గారి సృష్టి అంటే ఫలానా బాబా గారి మూలమనో అలా చెప్పరు జీవతత్వము మూలము అని చెప్తారు ఇంపర్సనల్ గా చెప్పడం అది తత్వశాస్త్రం యొక్క లక్షణం ఎనీవే అదంతవా లేదా ఆహోస్విత్ లేదా పరమేశ్వర పరమేశ్వరుడు పరమేశ్వరుడు అన్న పరబ్రహ్మన్నా నిజానికి కొంతమంది పరమేశ్వర అంటే సగుణమని పరబ్రహ్మ అంటే నిర్గుణమని విభాగం చేస్తారు కానీ ఇక్కడ శంకరులు అటువంటి విభాగం కూడా ఏమీ చేయటం లేదు సగుణమే నిర్గుణం అవుతుంది నిర్గుణమే కాబట్టి పరమేశ్వరుడు ఆ పరబ్రహ్మయే చేతన పరబ్రహ్మయే సకల సృష్టికి యోని అంటే ప్రకృతి అని మెటీరియల్ కాజ్ అని అది ఈ మూడు వచ్చాయి దీంట్లో శారీర అన్నది ఆ మీమాంసక మతాన్ని శంకరులు దాన్ని కూడా చొప్పించారు అంటే బేసిక్గా సాంఖ్య సిద్ధాంతానికి వేదాంత సిద్ధాంతానికి చర్చ శారీర అది కూడా దాంట్లో భాగంగానే పరిష్కారం అయిపోయి ఫైనల్గా పరమేశ్వరుడు సృష్టికి మూలము అని మనం సెటిల్ చేస్తున్నాం ఈ సెటిల్మెంట్ కూడా వీటన్నిటికీ చాలా ఇంప్లికేషన్స్ చాలా డీప్గా ఉంటాయి అంటే కాంట్రడిక్షన్స్ లేకుండా శాస్త్రాన్ని అధ్యయనం చేయటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఎలాగంటే ఈశ్వరుడు నిమిత్త కారణం కాదు ఇక్కడ భూత యోని అంటే ఉపాధాన కారణం ఈశ్వరుడు ఉపాధాన కారణం అనే మాట చాలా పెద్ద మాట అది మామూలుగా లోకంలో అలవాటు ఎలా ఉంటుంది లోకంలో ఉంటే మనమే లోకం అంటే వేరే వాళ్ళు కాదు అలవాటు ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ఉన్నాం మన చుట్టూ ఈ జగత్తుంది దేవుడు ఎక్కడో ఉన్నాడో ఆయన బొమ్మ ఎక్కడ పెట్టుకుని మనం పూర్తి చేసుకున్నామని ఇదొక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది కానీ అంటే దాని అర్థం ఏంటో తెలిసిన ఈశ్వరుడు నిమిత్త కారణం అని అర్థం అంతే ఈ జగత్తులంతా నడిపించే ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడో ఆయన బొమ్మ ఎక్కడ పెట్టుకుని మనం చేస్తున్నాము ఆ బొమ్మే దేవుడు మిగతాది ఏమీ దేవుడు కాదు మిగతాది జగత్తు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏమిటయ్యాడు జగత్తుకి ఉపాదాన కారణం అయ్యాడా నిమిత్త కారణం అయ్యాడా నిమిత్త కారణం అయ్యాడు ఉపాదాన కారణం అయితే వారు కూడా మన ముందే ఉండాలి ఇంకెక్కడో ఉంటే ఎక్కడ కుడుతుంది ఇప్పుడు కొండకి ఉపాదాన కారణం మట్టి మట్టి ఎక్కడ ఉంది తోటలో ఉందా కొండలో ఉందా కాబట్టి ఈశ్వరుడు ఉపాదాన కారణము అనే మాట చాలా పెద్ద మాట అది చాలా ప్రాబ్లమ్స్తో కూడిన మాట ప్రాబ్లమ్స్ అంటే మనకు ఉండేటువంటి భావజాలము అది నిలబడదు ఆ మాట ముందు కానీ అలాగే చెప్తారు శాస్త్రంలో ఈశ్వరుడు ఉపాదాన కారణము అంటే దాని అర్థం ఏదో తెలుసు ఇప్పుడు ఇలా నేను కాలు పెట్టి కూర్చున్నాను చూసారా అది ఈశ్వరుడు గాలి పీలుస్తున్నాను చూసారా అది ఈశ్వరుడు దాహం వేస్తే నీళ్లు తాగుతాం అది ఈశ్వరుడు శరీరంలోనూ బయట లేడి బాగా దృఢంగా ఉంది కదా వ్యాసంకాలం ఈశ్వరు చిత్తూరు ఉండే స్పేస్ ఉండి చూసారా అది ఈశ్వర్ అది ఉపాదాన కారణం అంటే అర్థం ఈ చెప్పిన మాటలు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడ పెట్టి కొలుస్తున్నా సంబంధం ఏమైనా ఉంటుందా అంటే అటువంటి కాంట్రడిక్షన్ ఉండకూడదు కాబట్టి మనం ఎలా కొలవాలి సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి ఒక రూపమునందు కొలుచుచున్నాము అని అని అల్లా కొలవాలి అంతే కానీ ఏముడు ఇంకే చుట్టుముట్టు ఎక్కడ లేడు ఎక్కడో ఉన్నాడు అప్పుడప్పుడు నేను ఎక్కడ వెళ్ళి కొలుచు ఉంటాను మిగతాప్పుడు నాకు అలక్షమం నేను చేస్తూ ఉంటాను సంసార వ్యవహారం చూశారు దానికి తత్వానికి అసలు దగ్గర సంబంధం ఏమీ లేదు ఎనీవే ఊరికే పాయింట్అవుట్ చేయాల్సిన ధర్మం ఉంది కాబట్టి పాయింట్అవుట్ చేశాను మంచిది ఇప్పుడు ఇది సందేహం ఇంకా పూర్వపక్షం ఎవరో చెప్తున్నారు చూడండి సత్ర ప్రధానమచేతనం భూతయో నిరుతియుక్తం సత్ర అంటే ఆ మూడు పక్షాలు ఉండగా ఇంట్లో ఏది మీ మీరు ఏ పక్షాన్ని స్వీకరిస్తారు అనే ప్రసంగం వస్తుంది పూర్వపక్షం ఏమని చూడండి ప్రధానము జడము పరబ్రహ్మ చేతనము శారీర కూడా చేతనమే జీవుడన్నా కూడా చేతనమే కాబట్టి ఇక్కడ చేతనాలని మీరు పక్కన పెట్టండి ఇక్కడ భూత యోని జడమవ్వడమే న్యాయము ఇప్పుడు వంద కొండలు ఉన్నాయనుకోండి ఈ కుండలకి ఈ కుండల ప్రపంచానికి యోని ఏది ప్రకృతి ఏది అంటే ఉమ్మరవాడిని తీసుకొస్తారా లేకపోతే వాడి బహుమతిని తీసుకొస్తారా ఏం తీసుకొస్తారు ఓ మట్టిని మాట్లాడతారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ సందర్భం వేరు అలాగే ఇక్కడ ఈ జగత్తు పాంచభౌతిక జగత్తుకి మూలంలో ఏముంది అంటే జీవుడు ఈ ప పరమేశ్వరుడు అలాగే వాళ్ళనే చేతన తత్వాల్ని పట్టుకుంటా ఉండదు ఇది జగత్తు జడం కాబట్టి జడమే భూతయోని ఆ జడతత్వానికి పేరేమిటి ప్రధానమే కాబట్టి ప్రధానం అచేతనం జడమైన ప్రధానమే భూతయోని అని చెప్పటమే యుక్తియుక్తంగా ఉంటుంది ప్రపక్షం చదువుతున్నాం అచేతనామేవా తద్దృష్టాంతత్వేనా ఉపాదానాత్ ఎందుకంటే ఆ భూతయోని అయిన అక్షరం ఉన్నదే దానికి దృష్టాంతం ఇచ్చింది శృతి ఉండ ఉండకంలోనే ఆ మంత్రం పక్కన దృష్టాంతం చెప్తూ ఆ దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక జడతత్వానికి చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగే ఉన్నాయి అని ఆ పక్షాన్ని బలం చేసుకొస్తున్నారు ఏమిటా ఎగ్జాంపుల్సు యథోర్ణనా సృజతే గృహతే చృథివ్యాషధయ సంభవంతి సత పురుషాత్ కేశోమానీ తరాత్ తక్షరాత్ ఇహ విశ్వం సంభవతి ఈ జగత్తు ఆ అక్షరపర అక్షరము నుండి అద్భుతయోనే అక్షరము అని అనుకున్నాం కదా ఆ అక్షరము నుండి ఆ విధంగా పుట్టుతోంది అని మూడు దృష్టాంతాలు ఇచ్చారు ఏ విధంగా యథా ఊర్ణనాభిసృజతే గృహతే చ పూర్ణనాభి అంటే సాలెపురుగు చిన్న సాలి పురుగు లూతాకీట అంట చిన్నది శాలి పురుగు అంటే మీరు ఇంతంత నల్లగా పెద్దగా ఉంటుంది చూసారా విషంపురుగులండి అది దృష్టాంతం కాదు అది వేరేది ఈ చిన్న శాలి ఇక్కడ ఇక్కడ పాపుతూ ఉంటాయి అవి ఏం చేస్తారంటే దారాన్ని తీసుకొస్తాయి పూర్ణనాభి అంటారు ఆ శాలి ఎందుకంటే దాని బొడ్డు నుంచి ఒక చిన్న ద్రవం ఏదో వస్తుంది బొడ్డు నుంచో నోటి నుంచో ఎక్కడి నుంచో నాభిహి అని ఉంది ఆ ద్రవము అది ఇలాగ దారం వస్తుంది నిజానికి ఇప్పుడు ఈ మోడ్రన్ డేస్లో ఈ సింథటిక్ ఫైబర్ తయారు చేసేది చూసారా అది ఆ సాలిపూరి గురించి అనుకరణ ఎలా అయితే విమానం ఎగురుతుంది విమానం ఎగురుతుంటే దూరం నుంచి పక్షి ఎగురుతున్నట్టు ఉండదు పక్షిని పోలు ఉంటుంది విమానం అలాగే ఈ స్పిండిల్ ఉంటాయి స్పిండిల్స్ ఉంటాయి స్పిండిల్స్ తయారు చేస్తారు అక్కడ సన్నటి ఓ లిక్విడ్ తయారై ఉంటుంది అది సన్నటి నాజిల్ గుండా బయటకు వస్తుంది ఆ లిక్విడ్ ధార వస్తుంది ఆ వస్తూనే ఆ లిక్విడ్ ఇవాపరేట్ అయిపోయేట్లాగా ఏర్పాటు చేస్తారు ఆ లిక్విడ్ ధార కింద పడుతూ అవుతుంది నండి అలా దారపడుతూనే దారం అయిపోతుంది ఎందుకని ఈ చుట్టూ వేడిగా ఉండి ఆ లిక్విడ్లో ఉన్నటువంటి ఆ ఓల టైల్ సబ్స్టెన్సీగా అయిపోయి దారం అయిపోతుంది అది సాలిపురుగు టెక్నిక్ అది శాలిపురుగు నోటిలో అది ఒక ద్రవం ఊరుతుంది ఆ ద్రవం అలా బయటకు వస్తూనే గిట్టిపడిపోయి దారం అయిపోతుంది అది టెక్నిక్ ఇప్పుడు ఈ శాలిపురుగు వర్ణనాభిహి పేరు ఈ శాలిపురుగు ఈ గూడుని కడుతుంది గూడుని సృజతే క్రియేట్ చేస్తుంది ఆ గూడు కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది బయట నుంచి తెస్తుందా అదే తన నుంచే తీసుకొస్తుంది గూడుని మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది ఇప్పుడు ఈ గూడు నిర్మాణం అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పదార్థములు చేతనములా జడములా జడము ఎందుకంటే నోటి నుంచి వచ్చేటువంటి ద్రవము అది దానం కింద అవ్వడం అది మళ్ళీ లోపలికి మింగేయడం ఇదంతా జడ వ్యవహారం కానీ చేతన వ్యవహారం కాదు పూర్వపక్షం అలాగే అదన్నది పురుగు చేతనం అనే అది సిద్ధాంతంలో వస్తాం అన్నమాట ఇక్కడ మటుక్కి ఇది పూర్వపక్షం చెప్తున్నాము కాబట్టి జడం దృష్టాంతంగా ఇచ్చారు ఓకే ఇంకో దృష్టాంతం ఏంటి యథా పృథివ్యా మోషభయస్థంభవంతి నేల ఉంది పృథ్వీ అంటే నేల నేల నుంచి చెట్టు వచ్చింది ఈ చెట్టు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ చెట్టు చెట్టు ఇప్పుడు దానికి ఓ చెట్టు బరువు సపోజ్ ఒక కేజీ ఉందనుకోండి మొక్క బరువు కేజీ ఉందనుకోండి ఈ కేజీ సబ్సిటెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది నేలలో నుంచి వచ్చింది నేలలో ఉన్న పదార్థములే అలా అలా తిరిగి చెట్టులో రూపాంతరం చేయండి ఇప్పుడు మామిడికాయ వెళ్లాడుతుంది అనుకోండి ఈ మామిడికాయ ఎక్కడి నుంచి వచ్చిందండి భూమి నుంచి కాబట్టి ఈ దృష్టాంతం జడాన్ని సూచిస్తుండ చేతనాన్ని సూచిస్తున్నా జడా సూచిస్తుంది ఇది కూడా జడము లేదు కదా చెట్టు జడం కాదు ఆ చెట్టు యొక్క బెరడు అవన్నీ జడాలు మనిషి జనుడు కాదు కానీ మనిషి దేహం జడం కాబట్టి అచేతనము కాబట్టి అది దృష్టాంతం ఉండోది మూడో దృష్టాంతం యథా పురుషా కేశలో మానే అన్నింటిలోనూ చైతన్యం అంతర్గతంగా ఉంది కానీ జడాంశాన్ని మనం ఇక్కడ దృష్టాంతంగా ఆ జడాంశాన్ని హైలైట్ చేస్తాడు పూర్వపక్షంలో సో మనిషికి జుట్టు మొలుస్తుంది కేశ శిరస్సు మీద ఒంటి మీద కూడా రోమాలు మొలుస్తాయి ఇప్పుడు ఈ జుట్టు దీనికి కావాల్సిన సబ్స్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది లోకాయ నుంచి వచ్చింది అది కూడా దృష్టాంతం జడ దృష్టాంతం కాబట్టి అదేవిధంగా ఈ జగత్తంతా ఆ అక్షరము నుండి వచ్చింది అన్నప్పుడు ఆ భూతయోని అయిన అక్షరం జడమనిపిస్తోందా చేతనం అనిపిస్తోందా జడమనే అనిపిస్తోంది దృష్టాంతములన్నీ కూడా జడంగానే ఉన్నాయి అని పూర్వపక్షం ఓకే దీని మీద పూర్వపక్షం మీద అబ్జెక్షన్ ఇంకా పూర్వపక్షమే చదువుతున్నాం మనం మీకు రచన చూసుకోవాలి పూర్వపక్షమే నడుస్తోంది పూర్వపక్షం మీద అబ్జెక్షన్స్ లేవనెత్తి వాటికి సమాధానం చెప్తాడు పూర్వపక్షే చెప్తాడు దానివల్ల ఏమవుతుంది పొరపక్షం మరింత బలపడుతుంది నీకే సిద్ధాంతానికి సంబంధం వెళ్ళదు నన్ను నను వర్ణనాభిపురుష చేతనవు దేహ దృష్టాంతత్వేనా ఉపాప్తం అంటే వర్ణనాభి జడవ ఎందుకయిందండి జడవని ఎలా చెప్పేస్తున్నారు మీరు వర్ణనాభి అంటే లొతాకీటము అది చేతనం కదా అలాగే పురుషుడి నుంచి దిట్టు మొరుస్తుందంటే పురుషుడు చేతనమా జడవా చేతనం కదా ఏంటి జడ దృష్టాంతం అని ఎలా మీరు అని అబ్జెక్షన్ అంటే ఆయన అంటున్నాడు ఈ అబ్జెక్షన్ నిలపడదు నేతి బ్రూమ నో నో చేతనం నుంచి పుట్టిన దానికి దృష్టాంతం కాదది జడం నుంచి పుట్టిన దానికే దృష్టాంతం ఎందుకని నహి కేవలస్ చేతనస్ సత్ర సూత్రయోనిత్వం కేశలోమయోనిత్వస్తి కాబట్టి జడమైన దేహము జడమైన లాలాజలము వాటితోటి ఉన్న లోతాీటము దారాన్ని సృష్టించిందా లేకపోతే జడంతోటి సంబంధం లేని చేతన లోతాకీటం దారాన్ని సృష్టించిందా ఎలా ఉంది మీకు అంటే జడ సంబంధం ఉన్న కీటమే దారాన్ని సృష్టించింది అలాగే ప్రాణశక్తిమంతుడైన పురుషుడు జుట్టు సృష్టించాడా లేదా జడమైనటువంటి దేహములోంచి జుట్టు వచ్చిందా కాబట్టి ప్రాణశక్తి ఉన్న పురుషుడి నుంచి వచ్చిన వయా జడతత్వం నుంచే జుట్టు వచ్చింది కళ్ళే జడం జుట్టు జడం పురుషుడు ప్రాణమే అవ్వచ్చు ఈ పురుషుడు ఒక్క ప్రాణం పురుషుని ఒక్కడిని తీసి పక్కన పెట్టే వారికి జుట్టు వస్తుందా ఇప్పుడు పురుషుడు ఇక్కడ జీవుడు ఇక్కడ బయలుదేరి స్వర్గానికి వెళ్ళానుకో కొద్దివేలు టైం పట్టింది అనుకోండి ఈ లోపల గడ్డ మాస్తున్నా వాడికి జడ ఉంటే కదా మాయడానికి కాబట్టి కేశములు రోమములు పెరగాలి అంటే ఆ జడదేహం ఉండి జడదేహంలో పెరుగుతాయి పురుషుడు లోపల ఉంటాడు కాబట్టి దృష్టాంతాంశంలో జడం నుంచి జడమే దృష్టాంతం కానీ సంబంధం లేదు చేతనుడు ఉన్నాడు వేరే సంగతి వీళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసునండి చేతనుడు వేరే జడం వేరే ద్వైతం పురుష ప్రకృతి రెండు భిన్నం ద్వైతం పురుషుడు సత్యము ప్రకృతి మిత్యా కాదు ద్వైతం అంచేతనే అలా ఉంటుంది అంచేతనే ఆ జడతత్వం కూడా ఉంటుంది అలాగా చిట్ ఉంటుంది అచిత్తు ఉంటుంది చిద చిత్తులు రెండూ ఉంటాయి రెండూ సత్యమే అంటే జగత్తంతో సత్యం అంటే ఈ రాయి రప్ప ఇవన్నీ కూడా సత్యం కింద లక్ష్యపరుస్తాయి అచేతనం వర్ణనాభిశరీరం సూత్ర సూత్రం అంటే దారం దారానికి కారణమేమిటి ఊర్ణనాభిశరీరం కారణమా ఊర్ణనాభిజీవుడు కారణం ఊర్ణనాభిశరీరమే కారణము వర్ణనాభిజీవుడు ఉంటాడు వర్ణనాభిజీవుడి చేష్ఠించబడిన ఊర్ణనాభిశరీరము ఆ దానమునకు కారణము కాబట్టి జడమే కారణము పురుష శరీరం చేశలోం ఇది ప్రసిద్ధం ఇది ప్రసిద్ధం అంటే అర్థం ఏంటంటే ఎవరంటే మీకే అర్థం కావట్లేదు ఉళ్ళో వాళ్ళందరికీ ఉంది అని ఇది ప్రసిద్ధం అంటే సో చూడండి మనిషి యొక్క శరీరము కేశలోమాలకి కారణం అవుతుందా లేకపోతే శరీర సంబంధం లేకుండా మనిషే కేశలోమాలకు కారణమైపోతుందా కాబట్టి చేతనుడైన జీవుని చేత అధిష్టింపబడిన శరీరము కేశలోమములకు హేతువు కారణము కాబట్టి అలాగే నువ్వు కూడా ఆ ప్రధానం పెట్టుకుని ఆ ప్రధానాన్ని అధిష్ఠించి ఒక చేతన తత్వం ఉందని పెట్టుకో పర్వాలేదు అంతేగాని జగత్ కారణము యోని అంటే మటుకు ఆ జడమైన ప్రధానమే అని చెప్పాల విషయం ఇది సిద్ధాంతం అని వాళ్ళ సాంగత్య సిద్ధాంతం ఇంకా ఉంది చర్చ అతి పూర్వత్రాదృష్ట పూర్వత్ర అదృష్టత్వాభిలాపసంభవేపి ద్రష్టృత్వాద్యభిలాపాసంభవా నధానమభ్యుపగతం ఇహతు అదృశ్యవాదయోర్మా ప్రధానే సంభవంతి ఇది ఇదొక హేతువు చెప్తున్నారు సాంఖ్యులు గడచిన అధి పూర్వత్ర అంటే గడచిన అధికరణంలో ఈక్షత్యధికరణమును అధికరణం అక్కడ చర్చలో ఏమని చెప్పారంటే ఏమన్నా జగత్కారణం ప్రధానం కాదు ఎందుకంటే అక్కడ జగత్కారణం చెప్తో చెప్తో ఆ జగత్కారణము ద్రష్ట అని కూడా చెప్పారు తదైక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతి అది ఈక్షత్యధికరణ న్యాయం సో అది సంకల్పించను సంకల్పించింది అంటే ద్రష్టం కదా ద్రష్ట చేతనతత్వం కాబట్టి అక్కడ ఏమైనా ఆలోచించారు మీరు జగత్కారణము ద్రష్ట సంకల్పించేది సంకల్పించేది చేతనం అవుతుందా జడమవుతుందా చేతనమే అవుతుంది జడం సంకల్పించలేదు కాబట్టి సంకల్పించుతా అనే లక్షణాన్ని బట్టి జగత్కారణము ప్రధానము కాలేదు అని ఆర్గ్యుమెంట్ చెప్పారు అక్కడ పెట్టి అవునా కాబట్టి చేతన ధర్మం ఉంది కాబట్టి జడము కాదు అని మీరు అక్కడ చెప్పారు కదా మేమేమంటామంటే మీరు చెప్పిన లాజిక్ని ఫాలో అయ్యి ఇక్కడ జడ ధర్మాలే చెప్పబడ్డాయి కాబట్టి ప్రధానమే జగత్ కారణము అని మేము అంటాము ఎందుకంటే ఇక్కడ అదృశ్యం అంటే ద్రష్టాన్ని చెప్పలేదు కానీ అదృశ్యం అని చెప్పారు అదృశ్యం అంటే ద్రష్టృత్వాన్ని చెప్పినట్టు కాలేదు ద్రష్టృత్వం చేతన ధర్మం సంకల్పించుతాన్నది చేతన ధర్మం కంటికి కనపడదు చెవికి వినపడదు అంటే అవి ఎలా ఉన్నాయో చేతన ధర్మాల్లో ఉన్నాయా జడ ధర్మాల్లో ఉన్నాయా జడధర్మాల్లాగానే ఉన్నాయి కాబట్టి ద్రష్టృ అదృష్టత్వాద్యభిలాప సంభవేది ద్రష్టృత్వాది అభిలాప అసంభవాత్ జాతక ఫాలో అవ్వాలి ప్రధానము జగత్కారణము అని చెప్పదలుచుకున్న సందర్భంలో ప్రధానము చూచను అని చెప్పడానికి వీలుపడదు ద్రష్టృత్వాన్ని చెప్ప అభిలాపము అంటే చెప్పుట ద్రష్టృత్వాన్ని చెప్పటం అసంభవం ఎందుకంటే చూచేది చేతనం అయిపోతుంది కానీ జడెల్లవుతుంది కాబట్టి ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పిన ఆర్గ్యుమెంటే అది అక్కడ అక్కడ ద్రష్టృత్వాది అభిలాపం కుదరదు అంచేత కాదు అని మీరు చెప్పారు ఓకే ఒప్పుకున్నాము ఇక్కడ ద్రష్టృత్వం లేదు ఇక్కడ అదృశ్యత్వం ఉన్నది అదృశ్యత్వము లక్షణాన్ని మీరు ప్రధానమునందు చక్కగా అన్వయించవచ్చు ఏమీ కష్టమేమి ద్రష్ట అని ఉందనుకోండి ఈ ద్రష్ట ప్రధానము అని అన్వయించటం అసంభవం కానీ అదృశ్యము అని ఉందనుకోండి ఈ అదృశ్యం ప్రధానము అని అన్వయించటంలో ఆటంకమేమీ లేదు కాబట్టి అక్కడ మేము ద్రష్టాలు ఉన్న చోట ప్రధానం కాదని మీరు తోసేస్తే మేము నోరు పోయాం ఇక్కడ మాత్రం మేము అలా ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడ ద్రష్ట అనే స్పష్టమైన చేతన ధర్మం ఎక్కడ చుట్టుముట్టూ లేదు కనుక ఉన్నవన్నీ కూడా అదృశ్యం అగ్రాహ్యం అవన్నీ కూడా జడమైన చేతనానికి అన్వయించటంలో ఆటంకాలు ఏవీ లేవు గనుక మేము ప్రధానమే జగత్ కారణమని చెప్తాము ఇహతు అదృశ్యత్వాదయో ధర్మా ప్రధానే సంభవంతి అదృశ్యం అగ్రాహ్యం ఇత్యాది ధర్మములు ఎన్ని చెప్పారో మీరు ఇక్కడ అవ్యయం ఇవన్నీ కూడా జడమైన ప్రధానమునందు చక్కగా అన్వయిస్తాయి ఘటిల్లుతాయి సంభవమవుతాయి కాబట్టి ప్రధానమే ఈ జగత్తునకు కారణము నాత్రిదిలప్యతే ఇప్పుడు తైత్రీయుల దగ్గర నే ఆ పరబ్రహ్మ సంకల్పించను తదైక్షత అనే వాక్యం జడము అనే సిద్ధాంతం కుప్పకూలిపోతుంది ఎందుకంటే జడము ఆలోచించి సంకల్పించమే అక్కడ కుదుర్తుంది చేతన ధర్మం అటువంటి చేతన ధర్మము ఇక్కడ ఎక్కడా కనపడలేదు అక్కడంటే విరోధం వచ్చేసింది చేతన ధర్మం చెప్పగానే ప్రధానము జగత్ కారణము అనే వాదానికి విరోధం వచ్చింది కాబట్టి మేము నోరు మూసుకున్నాం ఇక్కడ అటువంటి విరోధాన్ని కలిగించేటువంటి ధర్మం ఏమీ కూడా లేదు కాబట్టి భూతయోని అయిన అక్షరము ప్రధానమే ఎనిమిదో ఒక శంక ఇంకా పూర్వపక్షం అవలేదు శంక ఏమైనా ఇక్కడ కూడా జడమునకు విరుద్ధమైన చేతన ధర్మము ఇక్కడ కూడా ఉంది అని ఒక శంక లేవనెచ్చుతున్నారు ఎస్ సర్వజ్ఞ సర్వ విత్ నిత్యయం వాక్యశేష అచేతనే ప్రధాన సంభవతి కథం ప్రధానం భూతయోని ప్రతిజ్ఞాయే ముండటం ఆ మొదటి ఖండ నాకు బాగా గుర్తుంది మొదటి ఖండ ఆఖరి మంత్రం ఏమనుందంటే ఎవవిత్ ఎస్ బ్రహ్మమయం తప ఎస్ జ్ఞానమయం తప అలా ఉంటుంది వాక్యం ఏ భూతయోని సర్వమును తెలుసుకునేదో అని ఉండే సర్వజ్ఞ ఇది ఆఖరు ఆ భూతయోని ప్రకరణం ఆఖరి అంటారు అక్కడితోటి ఆ ప్రకరణం పూర్తయింది కాబట్టి దానికి వాక్యశేష అని పేరు వాచ్యశేష అంటే ఆ వాక్యం అక్కడితో పూర్తవుతుందని అర్థం అంటే ప్రకరణం పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి ఆ ఈ జగత్తు పుట్టిన తత్వము అదృశ్యము అగ్రాహ్యము అని చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఆఖరిని సర్వజ్ఞము అని క్లోజ్ చేశారు మీరు సర్వమును తెలుసుకునేది అని కంక్లూడ్ చేశారనుకోండి ఆ కంక్లూషన్కి వచ్చే వరకు మీకు డౌట్ ఉండొచ్చు లేకండి వీడు అదృశ్యము అగ్రాహ్యము అవ్యయము అవర్ణము చక్షుహ్ అంటున్నాడు ఇది జడమాచేతనమా జడమాచేతనమా అని మీకు డౌట్ ఉండొచ్చు సర్వజ్ఞ అని ఎప్పటికేమైనా కంక్లూడ్ చేస్తారు కేటనమే దాన్ని వాక్యశేషం అంటారు ఆ వాక్యశేషం ఏం చేస్తుందంటే అది కంక్లూడ్ చేసి పెడుతుంది ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు ఒక అరడదన మందిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారనుకోండి కేసులో జడ్జిమెంట్ ఇస్తాడు ఏమని ఇస్తాడంటే వీళ్ళు ఆరుగురు ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఇతగా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిది కానీ ఈ కారణాలకైతే ఇన్వాల్వ్ అయినట్టున్నాడు వీడిది వాడది వాడివి వీడివిని ఇలా రాసుకుంటూ పోతాడు ఏమిటి ఇంతకీ వీడికి శిక్ష పడుతుందా పడదా పడుతుందా పడదా పడుతుందా పడదా అని అలాగ ఇప్పుడు సంజయ్ దత్తు శిక్ష టైంలో అలాగా ఓ వారం రోజులు మల్లగుల్లాలు పడ్డా పడుతుందా పడదా పడ పడచ్చు పడకపోవచ్చు అని వీళ్ళలో శిక్షను పడుతుందా పడదా వాడేమో పోలీస్ రిపోర్ట్ అడగలేదు పోలీస్ రిపోర్ట్ అడగలేదు కాబట్టి శిక్ష పడిపోతుందేమో ఏమో శిక్ష వేయకూడదనే ఉద్దేశంతో అడగలేదేమో అని ఈ రకంగా అలా అవుతుంది ఆఖరిని ఆఖరి రోజు ఏమన్నారంటే ముగ్గురులో ఇద్దరు రిపోర్ట్లు అడిగాడు ఒకటి అడగలేదు అని బట్టి బయట పెట్టారు ఆఖరి కాదు అల్టిమేట్గా ఎక్కువ ఆ ఇద్దరిని విడుదల చేసి సంజయ్ గతను ఆర్ఏ జైల్లో మరస్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అప్పట్లో నేను యుఎస్లో ఉండగా జరిగిన చర్చకి దేని మీద ఉన్నాడు సో వాట్ ఎవరు అంటే అలాగ ఉంటే కేసులు అలాగే ఇక్కడ కూడా జగత్తు పుట్టింది దేని నుంచి పుట్టింది అదృశ్యం అగ్రాహ్యం అచక్షుశ్రోత్రం అపానిపాదం అవ్యయం భూతయోని అంటే ఏమంటారు ఇది జడమా చేతనమా చేతనమా జడమా జడమా చేతనమా చేతనమా జడమా సర్వజ్ఞం చేతన అయిపోయిందిగా చేతనమే ఎందుకంటే ఈ విశేషణాలు దానికైనా వర్తిస్తాయి దీనికైనా వర్తిస్తాయి సర్వజ్ఞం అన్నది మాత్రం చేతనానికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి వాక్యశేషణ బట్టి నీ జడమైన ప్రధానం కాదని తెలిసిపోయింది కదా బట్ నువ్వేమిటి ఇంకా ప్రధానం ప్రధానం అని అంటావు అది పురపక్షం పూర్వపక్షంలో అబ్జె అబ్జెక్షన్ కాదు పురపక్షంలో ఆశంక దానికి వాడు సమాధానం చెప్పేసి పూరపక్షాన్ని బలం పెట్టుకుంటున్నాడు అత్రోచ్యే నువ్వు ఇటువంటి ఒక శంక లెవెక్ ఇస్తావని మాకు తెలుసు దీని మీద మేము సమాధానం మేము సిద్ధం పెట్టాం చూడు యయాదక్షరగమ్యతే ఎత్తద్రేష్యం ఇక్షరబ్దేన అదృశ్యవాదిగకం ఉపయో శ్రావయత్వా చూడండి ఇక్కడ మీరు అన్నట్టుగా పరిస్థితి అంత సింపుల్గా లేదు కొంచెం కాంప్లెక్సిటీ ఉంది అని పూర్వపక్ష చెప్తున్నాడు ఏమిటి కాంప్లెక్సిటీ అంటే మీరు కొంచెం ఓపిక పట్టాలి నేను ఏం చేస్తానంటే ఆ టాపిక్ని ఎలాగోలాగో మీకు అందుబాటులోకి వచ్చేట్లాగా దాన్ని ఇటు పెట్టి ప్రవేశపెడతాను కానీ ఓ పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికీ కొంత టెక్నికాలిటీ తప్పదు కాబట్టి జనమేమో పురాణ శ్రవణానికి అలవాటు పొందుకుంటారు అలాగే వర్కౌట్ కాదు అన్ని సందర్భాల్లో కొంచెం ఒక సందర్భంలోకి వచ్చేప్పటికీ కొంత టెక్నికల్గా ఉంటుంది ఆల్రెడీ టెక్నికాలిటీలో ప్రవేశిస్తున్నాను అక్కడ ఆశంక మీద సమాధానం చెప్తున్నాడు పూర్వపక్షి చెప్తుంటున్నాడు సమాధానం చూడండి అలా కాదు ఇక్కడ ఆ ప్రకరణం ఎలా ఉందంటే యయా అథ పరా య అని ప్రారంభమైంది కదా పరావిద్య చెప్తాను ఈ పరావిద్య చేత మనకు తెలుసుకునే తత్వము అక్షరము అని మొదలుపెట్టారు ఆ అక్షరం ఎలా ఉంటుంది అద్రేష్యం అని మొదలుపెట్టారు మొదలుపెట్టి దాన్ని భూతయోని అని కూడా పరిచయం చేశారు పరిచయం చేసి ఆ విధంగా అదృశ్యత్వాది గుణములు కలిగినది భూతయోని అని పరిచయం చేసి ఆ తర్వాత ఏమని చెప్పారో తెలుసిన పునః అంతే శ్రావయిష్యుతి అక్షరాత్ పరత పర అని చెప్పారు ఆ అక్షరము కంటే పైన అతీతమైనది అని చెప్పారు ఆ అక్షరము కంటే అతీతమైనది అని చెప్పారు కాబట్టి అక్షరము కంటే అతీతమైనది ఇంకోటి ఉంది ద్వైతవాది కదా వీళ్ళు అక్షరము కంటే అతీతమైనది ఇంకోటి ఉంది ఆ ఇంకోటి సర్వజ్ఞాన్ని నువ్వు అక్షరం మటుకు ప్రధానమే జనపడిందండి కాబట్టి ఆ సర్వజ్ఞాని అక్షరం కంటే అతీతమైన ఒకటి ఉంది కదా అక్షరాత్ పరతపర అది సర్వజ్ఞ అంటే ఏమైనట్టు ఇక్కడికి ఎలా అయితే లూతాకీతము చేతనాధిష్ఠితమైన దేహము సూత్రానికి కారణమో ఆ విధంగా ఆ అక్షరము ప్రధానమే అదే భూతయోని కానీ అది తనంత తానుగా భూతయోని కాకపోవచ్చు దాన్ని ఎత్తి మీద ఒక చేతనతత్వం ఒకటి కలదు ఆ చేతనతత్వము చేత అధిష్ఠితమైన అక్షరము భూతయోని అని చెప్పినట్టు అవుతుంది అలా సెటిల్ చేస్తుంది బానే ఉంది కదా అనిపిస్తుంది బానే ఉంది కదా మరి అలాగే కదా సెటిల్ చేయాలనిపిస్తుంది ఇగో ఇలాగ ఇది ఎలాగుందంటే అవును మరి బానే ఉంది కదా ఇప్పుడు అయితే సృష్టించాలి సృష్టించాలంటే విష్ణు ఒకరు కూర్చొని సృష్టిస్తాడు ఎవరినో ఒకరిని సహాయం తీసుకోవాలి కదా ఏదో మెటీరియల్లో ఏదో కావాలి కదా ప్రకృతి కావాలి కదా ఆర్గ్యుమెంట్లు ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా మధురంగా ఉంటాయి ఆపాత రమణీయము ఉంటాయి పైపా చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి ఇప్పుడు ఘటము ఎదురుకుండా ఘటాన్ని సృష్టించాలనుకోండి ఎదురుకుండా ఘటాన్ని సృష్టించాలంటే నేను ఈ ఘటాన్ని ఎక్కడ సృష్టిస్తాను ఎలా సృష్టిస్తాను ఎలాగో సృష్టించడం మట్టి తీసుకొచ్చి సృష్టించాలి నేను ఉండాలి మట్టి ఉండాలి మట్టి గడం నేను చేత రెండు ఉండాలి అవునండి అప్పుడు ఏమిటవుతుంది ఘటం సత్యం అవుతుంది నేను సత్యం అవుతాను సృష్టి అయిన తర్వాత సృష్టికి ముందేమిటి సత్యం అవుతుంది నేను సత్యం అవుతాను మట్టి సత్యం అంతే కదా ఎప్పుడు ద్వైతం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు కూర్చుని నేను ఘటాన్ని మనస్సులో సృష్టిస్తా దానికి మట్టి కావాలా అసలు లేదు కదా అది తేడా కాబట్టి అంటే ఇప్పుడు అప్పుడేమవుతుంది ఘటమేమిటి మిథ్య మనస్సులో సృష్టించిన ఘటం మిథ్య అవుతుందండి కాబట్టి అప్పుడు అద్వైతం మిగులుతుంది అది కాబట్టి ద్వైతికి వాడికి మట్టి కావాలి కుమ్మరి వాడు గొంగు కావాలి అద్వైత వేదాంతికి ఇప్పుడు సినిమా తెర మీద కొండ ఉంది సినిమా తెర మీద కొండకి మట్టి కావాలని ఎవరు చెప్పేటండి సినిమా తెర మీద కొండకి వచ్చక్కర్లేదు ఆ కాంతి సృష్టిస్తుంది కాంతి మనుషుల్ని ప్రాణుల్ని కుండల్ని అన్నింటినీ అదే సృష్టించి పారేస్తుంది నేను నిద్ర కల కళలు నిద్రపోయారు నిద్రలో వంద కుండ నేను నిద్ర కలగన్నాను కుండలు తయారు చేశాను ఎందుకంటే ఈ కుండల పాఠం చెప్పి చెప్పి చెప్పి కుండలు తయారు చేశాను ఇప్పుడు దానికోసం మట్టి కావాలా నాకు మట్టి తెచ్చాను నేను నా చైతన్యం సరిపడదు కుండలు తయారు చేయడానికి ఎందుకంటే అక్కడ ఉన్నది కుండ కాదు కుండ జ్ఞానం ఉన్నది ఘటం కాదు అంట ఘట జ్ఞానం ఉన్నది కళాలో ఘటం ఉందా ఘట జ్ఞానం ఉందా ఘటం ఉన్నది ఘట జ్ఞానం ఉన్నది సినిమా తెర మీద రక్తం అలాగే పడిపోతూ ఉంటుంది పొడి చేస్తే రక్తం పడిపోతుంది అక్కడ రక్తం ఉందా రక్త జ్ఞానం ఉందా రక్తం లేదు అలాగే జగత్తు లేదు జగత్తు యొక్క జ్ఞానమే ఉంది అంటే అతను నిద్రపోయినప్పుడు లేదు జగత్తు మళ్ళీ మీకు తెలివి వచ్చి జ్ఞానం ఉన్నప్పుడే ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి జగత్ కారణం జ్ఞానం అవుతుందా లేకపోతే జ్ఞానమే అవుతుంది ఇది సిద్ధాంతం నేను మీకు సిద్ధాంతం అని చెప్పేశాను ముందు బుట్టలో నుంచి బయట పెట్టేశాను ముందు కానీ అటువైపు అలాగే దాన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి పూర్వపక్షి ఈ సర్వజ్ఞ అనే మాటను వాడు ఎలా కిట్టుబాటు కిట్టుబాటు అంట కిట్టుబాటు అంటే ఇప్పుడు వీడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు జి వాల్యూ రావాలి జీ స్మాల్ జీ వాల్యూ రావాలి నైన్ రావాలి వీడికి పదకొండు వచ్చింది ఇప్పుడు ఏం జీవాల్ తీసి అది చేస్తే వాడు ఏం చేస్తాడంటే ఆ కాలిక్యులేషన్స్ వెలక్కాలకి వెళ్ళి ఆ డిలాబరేటర్ తగ్గించాడో లిబరేటర్ తగ్గి ఇటు దీన్ని టైం పట్టింది ముప్పై రెండు సెకండ్లు వచ్చింది ముప్పై రెండు కాదురాజు ఇరవై ఐదు చేయదండి అప్పుడు ఎవరైనా పదకొండు వందల యాభై తగ్గుతుందేమో అని ఇటు తిప్పి అటు తిప్పి మరీ వస్తే బాగుంటుందని దానికి ఒక రెండు మూడు తీసుకెళ్లి చూపిస్తాడు దీన్ని తిట్టుబాటు చేయడము అంటారు అలా తిట్టుబాటు చేస్తున్నాడు వీడు సర్వజ్ఞ పదం ఉంది దాని నుంచి వాడు తప్పుకోలేడు అది ఆఖరికి వీడి ప్రధాన సిద్ధాంతాన్ని ఆ ఒక్క పదం తవ్వి పాతి పెట్టేస్తుంది అది నిలబడదు అది ఎందుకంటే వాక్య శేషం పైగా ఎస్ సర్వజ్ఞ సర్వ విత్ అంటుంటే ఇంక నీ ప్రధానం ఎక్కడ ముందు నిలబడింది సర్వజ్ఞ అనేప్పటికీ ప్రధానం కంట్లో కలికానికి కూడా మిగలదు వాడికి తెలుసా కష్టం అందుకని ముందే దానికి మందు వేసుకుంటున్నాడు ఏమని చూడు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్షరాత్పరతపరహానో మాట ఉండే దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి దాన్ని ఇటు తిప్పి ఆ దాన్ని మనం వ్యాఖ్యానం చేస్తాము అక్షరము కంటే పైది అని ఉందా లేదా ఉంది అలా ఉన్నట్టు కనపడుతోంది కాబట్టి అక్షరము కంటే పైది ఏది ఉన్నదో అది పరబ్రహ్మ అది చేతనం పరబ్రహ్మ కాదు అది చేతనము అక్షరం మటుకు జడమే మనం ఇప్పుడు అక్షరం గురించి కదా మాట్లాడుతూ అక్షరం భూతయోనిం ఇది జడమే ఇది ప్రధానమే మా ప్రధాన జగత్ కారణవాదమే ఇక్కడ వచ్చింది అని పరోక్షం దీని మీద ఇది పూర్వపక్షం దీన్ని ఖండించి సిద్ధాంతం మళ్ళీ క్లాస్లో చెప్తాం ఓం పౌర్ణముద పూర్ణ హిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు భో నమ హరి శ్రీకృష్ణార్పణమస్తూ చాలా సంతోషం లేదంతో ప్రేమతో వచ్చారు క్లాస్కి మీరు రండి తప్పకుండా రండి ఎందుకంటే కారణ విచారం చాలా మంచిది ఇటువంటి విచారం మీకు దొరకదు ఏదో కథా కాకరకాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ ఈ విచారము కావాలంటే చక్కగా క్లాసులు అటెండ్ అవుతాయి